అనగన కనగనగా ఒక ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్లో ఒక గ్రాస్ ఓపర్ ఉందిట గ్రాస్ ఓపర్ అంటే అది ఆకుల మీద ఉంటుంది దాని ఆకులు తింటూ ఉంటుంది బటర్ఫ్లై వాటిలాగే అది కూడా ఆకుల మీద వాటి మీద ఉంటూ వాటిని తింటూ అలా ఎగురుకుంటూ ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇంకా మనకి ఆకుల మీద ఉన్నప్పుడు కనకూడదు కూడాను ఓ గ్రాస్ ఓపర్ ఉందిట అది చక్కగా సమ్మర్లో పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అక్కడ ఆకులు తిని ఇక్కడ ఆకులు తిని అన్నీ చేసుకుంటూ స్పెండ్ చేస్తుంది టైం వాటికేమో బరే ఎంజాయ్ చేస్తుంది అప్పుడు ఒక రోజు దానికి ఏమైందిట బోలెడు చీమలు గ్రమించాయిట ఇది ఏమిటి ఎన్ని చీమలు ఏం చేస్తున్నాయి చూద్దాం అని దగ్గరికి వెళ్ళింది చూస్తే ఆ చీమలు అన్నీ కూడా తినే వస్తువులు ఉంటూ ఉంటాయి కదా బియ్యం షుగరు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క పీసు ఒక్కొక్క చీమ అలా మోసుకుంటూ పెడుతున్నాయట అది చూసి గ్రాహ సభ చీమని పిలిచి ఏమిటి చీమా చీమా ఎందుకు అవన్నీ అలా మోసికెడుతున్నారు అక్కడ తినేస్తే అయిపోతుంది కదా కాదు అలా తినేస్తే అయిపోదు ఇప్పుడు సమ్మర్ బాగానే ఉంది నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది వింటర్ వస్తుంది వింటర్ తర్వాత ఏమో వాహ చల్లొయి అవన్నీ వేసరికి ఇంకా చెట్లకు నాకులన్నీ రాలిపోతాయి బయట ఈ వానలు తర్వాత స్నో రకరకాల సీజన్లో మన ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు బయటికి వెళ్ళడం చాలా కష్టం మనం ఒక్కటిగా రైన్ వచ్చిందనుకో బయటికి వెళ్ళి పెడతాం వెడలేం కదా మేము అందుకోసం చెప్పి ముందే దాచుకుంటున్నాము అందిట లే సోఫన్ నవ్విందిట పెచ్చి మొహాల ఇప్పటి నుంచి ఎంత కష్టపడి లోపల దాచుకుని దాని కాపలా కూర్చుని ఇలా ఎందుకు ఇన్ని చెట్లు ఉన్నాయి ఇవన్నీ చీమలు కూడా ఆకులు తింటాయి ఫ్రూట్ ఫ్లవర్స్లో ఉంటాయి అవి కూడా చేస్తూ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా స్పెండ్ చేయొచ్చు కదా ఎందుకు అంత కష్టపడిపోతారు అని వాళ్ళని ఎక్కిరించిందిట అవి నవ్వుకుంటూ వెళ్ళిపోయాట దీనికి ఏం తర్వాత చూద్దాందే అని ఓకే మన సీజన్లో తెలుసు సమ్మర్ వస్తుంది సమ్మర్ అయిపోయేప్పటికీ సుంక్గా రైనీ సీజన్ వస్తుంది ఆ రెయిీ సీజన్ అయిపోయాక తర్వాత వింటర్ వస్తుంది వింటర్ అయిపోతూ ఉండగానే చెట్లకు నాకులన్నీ రారిపోతాయి నెమ్మదిగా స్నో వస్తుంది నడితే ఎందుకు కూడా మన దగ్గర పర్వాలేదు కానీ కొన్ని ఊళ్ళల్లో అసలు నడవడం కూడా కాస్త నెల స్నో ఉంటుంది కారు వెళ్ళడం అంటే అసలు అలా ఉంటుంది అనమాట ఎక్కువ ఉంటాయి ఇంకా అలాంటి సీజన్ వచ్చింది గ్రాసేపర్కి ఎగురుతూ పెడదామని చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఆకులు కనబడట్లేదు ఏం తినాలో అర్థం కావట్లేదు దానికి బరువుగా స్నో ఉంది దాని మీద స్నో పడుతుంది చదివేస్తుంది ఈ బాబు ఇదేమిటి అప్పుడు చీమలు చెప్పేయి దాచుకోవని చెప్పి నేనేమో దాచుకోలేదు వాటిని ఎక్కిరించాను కూడాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి పోన్లే చీమలు మన చేదా వెళ్ళి అడుగుదాము అని చేమలు ఉండే చెప్పాను కదా చీమలు పుట్టలో ఉంటాయి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి కాకసపురం నుంచుని చీమలు చీమలు వచ్చిందా వచ్చి ఏమిటి ఇలా వచ్చావు అందుతారు సీమలకు కూడా సోల్జర్స్ ఉంటారు వాళ్ళు పొట్టలోకి ఎవరు రాకుండా ఏం చేయకుండా ఇంకా ఇంకెవ వాళ్ళ కాకుండా పక్క చీమలు రాకుండా అలా చూస్తున్న సెక్యూరిటీ కూడా ఉంటాడు ఏ దగ్గర అలా ఉంటారు అది వచ్చింది సెక్యూరిటీ ఏంటి ఎందుకు వచ్చావు అంటే అమ్మో ఆకులేస్తోంది నాకు కాస్త అన్నం పెట్టవా మీ దగ్గర ఉన్నాయి కదా ఫుడ్ అంతా అప్పుడు ఆ చేయమందిట మేము ఫుడ్ చచ్చి మోసగెడుతుంటే నువ్వు హెల్ప్ చేయలేదు ఇంకా మమ్మల్ని ఎక్కిరించావు అలాంటి నీకు మేము ఫుడ్ ఎందుకు పెట్టాలి అసలు నువ్వు కూడా కస్టమర్ దాచుకోవాలి మేము దాచుకోరా నువ్వు అని చెప్పి నువ్వు దాచుకోలేదు దాచుకునే మమ్మల్ని ఎక్కిరించావు నీకు ఫుడ్ ఎందుకు పెట్టాలి అప్పుడు అంటే అవును నిజమే తప్పు చేశాను కానీ నాకు ఇవాళ ఆకులు వేస్తుంది ఆకలితో ఉన్న వాళ్ళకి అలా ఏమి పెట్టకుండా పంపించేయకూడదు కదా పెట్టాలి కదా అవును పెట్టాలి మాకు తెలుసులే ఇంకెప్పుడు అలా మమ్మల్ని ఎక్కిరిస్తూ ఉండకు నీకు ఇవాళ్ళకి మేము కొంచెం పెడతాం రేపటి నుంచి ఉండు డే టైము బాగా ఎండొచ్చాక నీకు మళ్ళీ కనిపిస్తే కదా అవి దాచుకో నైట్ టైం తినచ్చు స్పష్టం ఉన్నప్పుడు తినొచ్చు అలా జాగ్రత్తగా దాచుకోవడానికి నేర్చుకో అని చెప్పేట మనం ఇక్కడ ఏం ముందు మనం వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ కొన్ని దాచుకుంటూ ఉండాలి కొన్ని పారేస్తూ ఉండాలి కొన్ని ఆడుకుంటూ ఉండాలి కొన్ని తింటూ ఉండాలి రకరకాలుగా చేస్తాం కదా కానీ ఏది కూడా వేస్ట్ చేయకూడదు జాగ్రత్తగా ఉంచుకో బిస్కెట్ ప్యాకెట్ పుచ్చుకుందాం అనుకో పన్నెండు బిస్కెట్ తిని మిగతావాత పారేస్తాం అనుకో రాత్రి ఇప్పుడు అనుకో మళ్ళీ ఏమి ఉండవు తినడానికి అలా అనమాట అందుకోసం ఎప్పుడూ కూడా తినే వస్తువులు కానీ ఇంత మిగతావి కానీ ఏది వేస్ట్ చేయకూడదు త్రో చేయకూడదు తర్వాత ఇంకోటి ఏం తెలిసింది గ్రాస్ ఓపర్ ఎడితే ముందు ఏడిపించే కానీ తర్వాత దాని కడుపు నిండా అన్నం పెట్టి దానికి నెక్స్ట్ నుంచి అన్నం ఎలా వస్తుందో చెప్పి పంపించేది అంతేగాని బాధ ఎప్పుడూ కూడా మనం ఎవరన్నా వచ్చి ఆకలిస్తోంది అంటే వాళ్ళని నా లేదు పో అనకూడదు కాస్త కడప నిండా అన్నం పెట్టు అన్నం నిజంగా అన్నం లేదనుకో ఏదో ఒకటి పెట్టాలి ఫ్రూట్ ఇవ్వాలి ఏదన్నా ఇవ్వాలి వాడి ఆకులు లేకుండా చూసి ఇంట్లో బయటికి పంపించాలి తప్ప అలా బో కో మేము పో అని అనకూడదు ఓకే